పాదశంకరం లోకశంకరం ధ్యాన ఆత్మని పశ్యి కెచిత్మానమాత్మన అన్నే సాంఖ్యోగేన కర్మయోగేన చాపరే మనం ఇంతవరకు ఆత్మస్వరూపాన్ని చాలా విస్తారంగా పరిశీలించి ఉన్నాం పైగా మనం ఏమని చెప్పుకున్నామంటే ఏవం వ్యక్తి పురుషం ప్రకృతి నుంచి మునయిస్ సహా ఎవరైతే ఈ విధంగా ఆత్మస్వరూప సాక్షాత్కారమును కలిగి ఉంటాడో అనగా ఇగో ఇది ప్రకృతి ఇది గుణములు వాటిని అనాత్మరూపములుగా గుర్తిస్తూ ఉండడం అనాత్మను అనాత్మగా నిష్టించడం అది చాలా గొప్ప విషయం అనాత్మను ఆత్మగా భ్రమపడుత బహేతులు అనాత్మను అనాత్మగా తెలియక మోక్షానికి దారితీస్తుంది కాబట్టి ఎవరైతే ఇదిగో ఇది ప్రకృతి ఇది ప్రకృతి యొక్క గుణములు వీటినన్నింటినీ సాక్షిగా దర్శిస్తూ ఆ క్షేత్రజ్ఞ స్వరూపం అది ఏ నేను అని ఈ విధంగా ఎవడైతే తెలుసుకుంటారో వారు జీవన్ముక్తుడు అవుతారు వాడికి మళ్ళీ కర్మబంధం అనేది ఉండవచ్చు సో దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ విచారం చాలా విస్తృతమైన విచారం మనం చేసాం ఈ కర్మ మనల్ని బంధించింది కర్మ మనల్ని చేసుకున్న కర్మయే మనల్ని బంధిస్తుంది ఇప్పుడు బీజము నేలలో పాకినప్పుడు అంకురం వస్తుంది అంకురం దేనిని బట్టి వస్తుంది వర్షాన్ని బట్టి వస్తుందా నేలని బట్టి వస్తుందా లేకపోతే మంచి వాతావరణ వర్షం నిమిత్తం వర్షం అనేది నిమిత్తం అలాగే భూసారము అది కూడా నిమిత్తమే ఇవన్నీ నిమిత్తారు అవి వాటి సపోర్ట్ ఉంటుంది సహకరిస్తాయి కానీ అంకురం అనేది కేవలము బీజశక్తి నుండే ఆవిర్భవిస్తుంది అలాగే మనిషికి వచ్చే సుఖ దుఃఖాలు చేసిన కర్మలను ఆ కర్మలు తెలియవు తెలు తెలుస్తూ ఉండవు అవి అవి చాలా ఉంటాయి రకరకాలుగా ఉంటాయి దానికి చిత్ర అంటే చాలా ఉండడం రకరకాలుగా ఉండడము అని సంస్కృతంలో చిత్రశబ్దంతో ప్రయోగిస్తారు చిత్ర ఈ సినిమాలు వెళ్ళారనుకోండి చిత్రము అనేది అన్నారు కానీ దాని అక్కడ కూడా గోపి పట్టండి ఒక్క ఏమి ఏదైనా సిస్టమ్ వేరే మార్చేది ఉందా ఫ్యాక్టరీ సిస్టమ్ ఉందా మీరు కంగారు కక్కర్లేసే అవకాశంగా చూడండి మనం ఈ లోపల ధ్యానాన్ని చేద్దాం ఆ శ్లోకం ధ్యానానికి సంబంధించిన శ్లోకం ధ్యానంలో ఇలా నిటారుగా ఏమది ఏదో పడిపోయినట్టుంది ధ్యానంలో నిటారుగా కూర్చోవాలి కూర్చోగానే వచ్చే మార్పుని మీరు పరిశీలించాలి ఇలా నిటారుగా కూర్చోగానే చక్కటి ఏకాగ్రత వచ్చేస్తుంది అయితే రిలాక్స్డ్గా కూడా కూర్చోవాలి విశ్రాంతిగా ఉండాలి ధ్యానంలో టెన్స్గా ఉండకూడదు కాబట్టి ఇలా రిలాక్స్డ్గా అదే సమయంలో కూర్చొని అలవోకగా కన్నులను మూసుకొని నిశ్శబ్దంగా బాహ్యంలో నిశ్శబ్దమే మనం ఇప్పుడు ఏం మాట్లాడటం లేదు కదా అలాగే ఆంతరములో కూడా నిశ్శబ్దంగా ఉండాలి అంటే మనస్సు కదలనే రాదు మనసు కదలకుండా ఉండాలంటే దేహమును కదలకుండా ఉంచాలి దేహాన్ని కదలకుండా ఉంచాలి దేహమును అసలు ఏమీ కదలకుండాగా ఉంచాలి దీపం పెట్ట దీపం పెట్టే పాఠం పెట్టేస్తారు దేహము కదలకుండా ఉంచినట్లయితే మనస్సు కదలకుండా దానంతట అదే కదలకుండా ఉంటుంది మనస్సు కదలకుండా ఉండాలి అంటే దేహమును కదలకుండా ఉంచాలి దేహం కదలకూడదు అలా దేహాన్ని స్థిరంగా కదలకుండా ఒక బొమ్మలు పట్టి పెట్టాలి శ్వాస తప్ప ఇంకా మరి ఏ కథలు ఇంకా ఉండరాదు శ్వాసను బట్టి పొట్ట పైకి లేచి లోపలికి వెళ్తూ ఉంటుంది ఛాతి కొద్దిగా వ్యాకోచము సంకోచము చెందుతూ ఉంటుంది ముక్కు కోనబద్ధ స్పర్శ తెలుస్తూ ఉంటుంది కదలిక తప్ప ఇక ఏ కదలిక ఉండరాదు కేవలము శ్వాస యొక్క కదలిక మాత్రమే ఉండాలి అదే ఒక రకంగా గాలి పీల్చే ఒక శిలా ప్రతిమ వలేదు అప్పుడు మీకు మీ యందు మీకు ఒక నిశ్శబ్దం అనుభవానికి వస్తుంది కాను తరమైన నిశ్శబ్దం నిజానికి మనస్సు కదిలినప్పుడు మాటలను పలికేటప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో ఈ నిశ్శబ్దమే ఉంటుంది మీలో ఈ నిశ్శబ్దం సర్వకాలముల ఉంటుంది ఈ నిశ్శబ్దం అది శూన్యమా కాదు శూన్యమండాలి తెలియలేదు ఎందుకంటే ఆ నిశ్శబ్దం స్వయంగా తెలుస్తూ ఉంటుంది తెలివి దాని స్వరూపం ఈ విధంగా మన ఇల్లు ఉన్న మనస్సు ఇంద్రియ వ్యాపారములు వీటిని మూలంలో ఈ నిశ్శబ్దమే కలదు మనస్సు ఒకవేళ చెదిరిపోతే అనగా ఏదైనా ఆలోచన వచ్చినట్లయితే ఆలోచన వెనుక పొరుగులు తీస్తూ పోకూడదు వెంటనే సావధానులై ఆలోచనను కట్టిపెట్టి మళ్ళీ జీవన ఊతూ మనస్సును వెనుకకు తెచ్చి శిలాప్రతిమలనే ఉన్న దేహం మీద నిలబెట్టేయాలి మనస్సుని మీరు అలా ఎప్పుడైతే నిలబెడతారో వెంటనే మనస్సు విలీనమై నిశ్శబ్దంలోకి అడుగు పెడతారు ఆ నిశ్శబ్దంలో ఉండిపోవాలి ఆ నిశ్శబ్దంలో ప్రపంచానికి చెందిన సంకల్పాలు ఉండవు తగ్గకూడదు ఆ దగ్గు చూస్తే కాదు నిశ్శబ్దంగా కదలకుండా ఉండాలి ఫోన్ కట్టేయాలి మాట్లాడకూడదు నిశ్శబ్దంగా ఉండాలి ఆ నిశ్శబ్దంలో ప్రపంచానికి చెందిన సంకల్పాలు ఏమీ లేవు ఆ నిశ్శబ్దంలో నేను అంటూ నాకు చెందిన థాట్స్ కూడా ఉండవు దగ్గకూడదు ఆ నిశ్శబ్దంలో దేవుడికి చెందిన థాట్స్ కూడా ఉండవు ఈ నిశ్శబ్దము మన లోపల సర్వగా ఉంటుంది ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది మనం దానికి దూరమై సంసారంలో తిరుగాడుతూ ఉంటాం దానికి దిగ్గరైతే అదే మోక్షం అనిశ్శబ్దాన్ని ఆవిష్కరించుకోవాలి దాన్ని మీరు కనిపెట్టాలి మీ ఎందు ఉన్న నిశ్శబ్దాన్ని మీరు కనుగొనాలి కనుగొని దాన్ని మీరు ప్రేమించాలి కదల ముందు విశ్రాంతిలో కూర్చొని కొంతసేపు కళ్ళు మూసుకుని ఉండి తర్వాత మెల్లగా కన్నులన్నీ తెరవాలి ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేందుకు కొన్ని ఉపాయములు కలవు ఆ ఉపాయములను ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు ఆ ఉపాయాలని మూడు ఉపాయాలని ఈ ముప్పై ఇరవై నాలుగవ శ్లోకంలో భగవానుడు ప్రస్తావిస్తూ ఉన్నాడు ఒకసారి శ్లోకం అందాము ధ్యానేనాత్మను పశ్యంతి చిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపదే ఇది పెట్టండి లాగండి ఇది నేను ఇది నేను పెట్టుకుంటాను ఓకే దీనికి అవతారిక శంకర భగవత్పాదుల యొక్క అవతారిక ఓహో మీకు అవతారిక చూడడం కష్టం అవుతుందా అయినా పర్వాలేదు చెప్పండి అత్ర ఆత్మదర్శనే ఉపాయ వికల్పా ఇమే ధ్యానాదయ ఉచ్యంతే అంటే చెప్పబడుతున్నది చెప్తున్నాము ఏమిటి ఉపాయ వికల్పా ఇమే ఈ వేర్వేరు ఉపాయములు ఉపాయ వికల్పా అంటే వేర్వేరు ఉపాయాలని చెప్తూ ఉన్నాము అంటే మీకు కూడా కనపడుతుందని పెడుతున్నాను నేను నాకు బానే ఉంది మీకు కూడా కనపడుతుందని నేను అటుకేసి పెడుతున్నాను అలాగా నా ఫేస్ కనపడక్కలా మీకు పుస్తకం కొత్తదైనా కనపడుతుందని అలా పెడుతున్నాను నా ఫేస్ దేవుంది కొద్దిగా గొప్ప కనపడుతూనే ఉంది మీకు సో పాఠం వినపడుతూ ఉండండి పాఠాన్ని సాగించాలి ఏదో చిన్న ఆటంకం వచ్చింది కదా అని వదిలిపెట్టేయకూడదు పాఠం వదిలిపెట్టేస్తే ఇంకేముంది ఎందుకు కొరగాని సంసారం మిగులుతుంది కాబట్టి పాఠాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని కొనసాగిస్తూ ఉండాలి పాఠాన్ని కొనసాగిస్తే ఎలా ఉంటుందంటే పొద్దున్నే లేచినప్పుడు స్నానం చేస్తే ఎలా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది అలా ఉంటుంది స్నానం చేయకుండా అలాగే తొమ్మిది గంటల దాకా స్నానం లేకుండా అలా కూర్చొని ఉన్నారనుకోండి ఎలా ఉంటుంది తమో గుణ ప్రధానంగా ఉంటుంది స్నానం చేసేప్పటికీ సత్వగుణం మీద పడుతుంది వచ్చి ఆ అవోద్గీత శ్లోకం వేదాంత విచారం కొద్ది గొప్ప చేస్తే మనస్సు తేట పడుతుంది లేకపోతే ఏముండ మనస్సులోనూ అన్నీ రాగద్వేషాలు సంసారము నా ఇల్లు నా బాతులు నా నా కూతురు నా మనవడు ఈ మనవడు అన్నవాడు నేతను పెట్టేదేవుడు కొడుకున్నవాడు నెత్తిన పెట్టేదేవుడు లేకపోతే శరీరానికి ఏవో వ్యాధులు అనారోగ్యాలు దేని స్థానంలో అది ఉంటుంది వాటిని గురించి మనం చింత చేయాల్సింది ఉండదు ఏదైనా కర్తవ్యం ఉన్నట్లయితే దాన్ని పూర్తి చేస్తూ ఉంటాము కానీ ఎత్తి పరిస్థితులలోనూ శాస్త్ర విచారాన్ని విడిచిపెట్టరాదు ఆత్మవిచారాన్ని విడిచిపెట్టరాదు ఆత్మవిచారం విడిచిపెడితే ఏమీ లేదు నిస్సారం జీవితం ఫస్ట్ కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలియపేందు వేరువేరు ఉపాయములు గలవు వాటిని చెప్తున్నా ఈ ఉపాయాలు ఎలా ఉంటాయంటే ఈ ఉపాయాల గురించి మీరు గమనించాల్సిన ఒకటి రోజులు ఉంటాయి ఒకటి అవన్నీ ఇంటర్కనెక్టెడ్గా ఉంటాయి అంటే మాట మనసుకి వేరువేరు ఉపాయాలని చెప్పిన ఒకదానికి మరొకదానికి దగ్గర సంబంధం ఉంటుంది దాంట్లో ఒక ఉపాయాన్ని మీరు అనుష్టిస్తుంటే మరో ఉపాయాన్ని కూడా మీరు కొద్ది గొప్ప మీకు దగ్గరలో ఉన్నట్టే ఉంటుంది అంతేగాని సుతరాము పరస్పర సంబంధం లేకుండా ఉండవు ఈ ఉపాయాలు ఎందుకంటే అదే ఆత్మస్వరూపం కదా ఏ ఉపాయమైనా అక్కడికే చేరుకునేది కదా కాబట్టి తిరుపతి కొండ మీదకి బస్సు మీద వెళ్ళినా నడిచి వెళ్ళినా అక్కడికే వెళ్తారు కానీ నడకదారి లేరు బస్సు దారి లేరు అలా ఉండదు ఇక్కడ అంతలా సపరేట్ అయిపోయి ఉండవు ఇంటర్కనెక్టెడ్గా ఉంటాయి అది ఒక విషయం రెండవ విషయం ఏమంటే మీరు ఏదో ఒక్క ఉపాయమే పట్టేసుకుని ఇంక ఇదే మనకి దారి అన్నట్టుగా ఉండదు బహుశా మీరు మీ సాధనలో భాగంగా మొదటి ఉపాయంలో కొంత రెండో దానిలో కొంత మూడో దానిలో కొంత అలా కూడా ఉండటం ఉంటుంది అన్నీ కూడా మీ జీవితంలో భాగాలుగా ఉంటాయి అది రెండవది ఇకే మన విశ్లేషణ సౌకర్యం కోసం ఈగో ఈ ఉపాయం ఇది ఇది ఇది అలా లెక్కలు వేస్తాం తప్ప జీవితంలో అన్నింటికీ పాత్ర ఉంటుంది ఓ సందర్భంలో ఇప్పుడు ధ్యానము ఉందనుకోండి ఆ ధ్యానం చేసే సమయంలో ధ్యాన యోగము అనే ఉపాయం ముందుకు వస్తుంది మిగతా ఉపాయాలు వెనక్కిపోతాయి అదే కర్మ చేసే సందర్భంలో ఈ ధ్యానం ముందుకు రాదు అది వెనక్కిపోతుంది కర్మయోగము అనే ఉపాయం ముందుకు వస్తుంది మీరు ఇరవై నాలుగు గంటలు ధ్యానము చేయలేరు ఇరవై నాలుగు గంటలు కర్మ చేయడం కూడా సరికాదు కాబట్టి కొంత ధ్యానము కొంత కర్మ చూడండి ఈ ఉపాయాలు ఎలా ఉన్నాయో మాట మనసుకి వేరు వేరు ఉపాయాలు అన్నామే కానీ మీరు ఇది పట్టుకుంటారు అది పట్టుకుంటారు సో అలా ఉంటాయి అదొక నిల అదొక ప్రత్యేకత ఈ ఉపాయాలలో రెండు ఇక మూడవది దాంట్లో ఒకదాని మీద ఫోకస్ ఉన్నా మిగిలినవన్నీ మన జీవితంలో భాగాలుగానే ఉంటాయి సాధకులు ఆరంభావస్థలో ఉన్నప్పుడు ఒక ఉపాయానికి ప్రాముఖ్యం ఉంటుంది మిగిలిన ఉపాయాలు అలా పెండింగ్లో ఉంటాయి కొంచెం ప్రోగ్రెస్ అవుతున్న కొడది ఈ ఆరంభావస్థలోని ఉపాయం కొంచెం దాని ప్రాముఖ్యం తగ్గి పెండింగ్లో ఉన్న ఉపాయాలకి ప్రాముఖ్యం పెరుగుతుంది సో ఈ ఈ ఉపాయముల యొక్క విలక్షణత గమనించి వాటిని తెలుసుకోవాలి ఇటువంటి ఉపాయాలు ఆత్మదర్శనము కొరకు ఉపాయములను శ్రీకృష్ణుడు బోధిస్తూ ఉన్నాడు మూడు ఉపాయాలను ఈ శ్లోకంలో ప్రస్తావించాడు ఉన్నది మూడే ఈ సందర్భంలో ఆ మూడింట్లో మొదటిగా ఏమంటాడంటే ఆయన ధ్యానేనా అని మొదలుపెట్టాడు శ్లోకమే ధ్యాన యోగము ధ్యా యోగము అంటే ఉపాయం ఉపాయానికే యోగము అని పేరు కాబట్టి ధ్యాన యోగం ద్వారా మీరు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు అయితే ధ్యానము అనేప్పటికీ మామూలుగా లోకంలో ప్రసిద్ధములైన కొన్ని ధ్యానములు గలవు అవి కాదు ఇది ప్రత్యేకంగా వేదాంతులకు చెందిన విలక్షణమైన ధ్యానం లోకంలో మామూలుగా మీరు కార్డియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళారనుకోండి ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్ తోటి బీ బీపీఓ లేకపోతే ఇలాంటివి పట్టుకుని ఇలాంటి సమస్య తెచ్చుకొని కార్డియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళారనుకోండి వెళ్తే ఆ డాక్టర్లు మందులో వేస్తారు ఇచ్చి కొంచెం యోగము దాని ప్రాముఖ్యము తెలిసిన డాక్టర్లు అయితే మీరు కొంచెం ప్రాణాయామం చేయండి ఆసనాలు వేయండి ధ్యానం చేయండి అని కూడా సలహా పెడతారు కొంతమంది డాక్టర్లలో సలహా పెడతారు నిజానికి కొన్ని కార్డియాలజీ ఇన్స్టిట్యూట్స్లో ఒక ధ్యాన సెంటర్ కూడా పక్కన పెట్టి నడిపిస్తూ ఉంటారు ఈ కార్డియాలజీ పేషెంట్స్ అందరికీ వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి ఆసనము ప్రాణాయామము ధ్యానము ఇవి నేర్పుతూ ఉంటారు ఎందుకంటే కేవలము గోళీలతోటే వ ఆరోగ్యం చిక్కబట్టాలంటే రాదు గోళీలు పని అవి చేస్తాయి మన మనస్సుని కూడా మనం శుద్ధి చేసుకోవటము యోగాభ్యాసము ఇవన్నీ చేయాల్సి ఉంటుంది కాబట్టి ధ్యానాన్ని నేర్పుతారు అటువంటి ధ్యానాల్లో ఫోకస్ ఏం మీద ఉంటుంది ఆరోగ్యంగా ఉండడము శరీరం ఆరోగ్యంగా ఉండడము అనే ఫోకస్ ఉంటుంది అక్కడ ఆత్మవిచారము అవే ఉండవు ఇకే శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాగా దానికి ఫోకస్ ఉంటుంది అమెరికాలో మేయో క్లినిక్ అని ఒక పే క్లినిక్ మీరు వినుంటారు మేయో క్లినిక్ అంటే చాలా ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్లినిక్ అది మెడిసిన్లో ఇంకా ఇట్ ఈస్ ది మక్క ఆఫ్ మెడికల్ సైన్స్ అని అలాగే దాన్ని వర్ణిస్తారు అది రాచెస్టర్ న్యూయార్క్ స్టేట్లో ఉన్నట్టు గుర్తున్నారు ఆ మేయో క్లిజిక్ వాళ్ళు చాలా సైంటిఫిక్ అడ్వైజరీస్ రిలీజ్ చేస్తూ ఉంటారు చిన్న అడ్వైజరీ కింద వస్తుంది దాంట్లో ఆరోగ్యానికి సంబంధించిన రెండు మూడు టాపిక్స్ని వాళ్ళు కవర్ చేస్తారు అవి చాలా సైంటిఫిక్గా ఉంటాయి తర్వాత లే పబ్లిక్ కూడా తెలిసినట్లాగా ఎడ్యుకేషనల్గా ఉంటాయి అంటే మరీ సైంటిఫిక్గా రిజర్స్ సైన్ సైన్స్ జర్నల్లో పేపర్ లాగా ఉండడం మంగళ పుట్టికల్ ఎప్పుడైనా చదివితే అర్థం ఏ విధంగా సింపుల్గా ఉంటాయి ఎడ్యుకేషనల్ వాల్యూతో వాటిని ప్రచురిస్తాను నేను అట్లాంటివి ఇవ్వకుండా జరుగుతూ ఉంటాను అక్కడికి వెళ్ళినప్పుడు అవి దొరుకుతాయి తీసుకొస్తూ ఉండడం దాంట్లో ఒక ఒకసారి ఒక ఇష్యూ కేవలం ఎడ్యుకేషన్ మీదే వాళ్ళ ఇష్యూని రిలీజ్ చేశాను ఏ ఏ విధంగా ఈ కార్డియాలజీ పేషెంట్స్ మెడిటేషన్ అని అభ్యాసం చేయటం ద్వారా వాళ్ళు ఏ విధంగా ఆరోగ్యాన్ని మరింత బలం చేకూర్చుకోగలుగుతారో అనే ఆ విషయాలన్నీ మెడిటేషన్ గురించి చాలా మంచి మంచి విషయాలు కాస్త సో ఆ విధంగా లోకంలో మీకు అనేక విస్టింగ్స్ ఉంటాయి అవి ధ్యానాన్ని నేర్పుతూ వాళ్ళు నేర్పే ధ్యానం యొక్క ప్రయోజనము కేవలము లౌకిక ప్రయోజనము మాత్రమే దానికి ప్రయోజనము ఆత్మజ్ఞానము ఆత్మసాక్షాత్కారము ఇలాంటివే ఉండవు కేవల లౌకిక ప్రయోజనం కోసం చెప్పే ధ్యానము మంచిదే కదా ఓ సందర్భంలో అది ఉంటే తప్పేం అవసరం పడితే పడచ్చు కానీ ఈ ధ్యాన యోగం మాత్రం అది కాదు దానికి లౌకిక ప్రయోజనం ఏం ప్రయోజనం అది ఎంతకాలం ఉంటుంది ఈ ఈ దేహాన్ని కాపాడుకోవడమే ప్రయోజనంగా పెట్టుకుని చేసే ధ్యానము అది అలాంటి ధ్యానం కాదు కానీ అది ధ్యాన యోగం అవ్వదు కాబట్టి మనం ఇక్కడ మాట్లాడుతున్న ధ్యానము అతిది కాదు దానికి మనం చేసి ధ్యానానికి కొన్ని పాయింట్స్ కామన్గా ఉండుగాక కానీ లక్ష్యం మాత్రం అది కాదు దేహం ఆరోగ్యంగా ఉండడం లక్ష్యం కాదు అది ఆనుషంగిక ప్రయోజనం అవుతుంది అంటే సెకండరీ ప్రయోజనం బెనిఫిట్ అవుతుంది తప్ప ప్రైమరీ బెనిఫిట్ అది కాదు సో ఆమ్రాష్ట సిక్తాహ పితరశ్చ తృప్తాహ అనే సంస్కృతంలో ఒక న్యాయం ఉన్నది అంటే వీడు పితృతర్పణాలు చేస్తున్నాడు పితృతర్పణాలు అంటే ఓ చెంబు నీళ్లు వలకపోస్తే కానీ పితృతర్పణాలు పూర్తవు చాలా తర్పణాలు ఉంటాయి ఆ చెంబులో నీళ్ళన్నీ అయిపోతాయి ఆ ఈ సిమెంట్ గచ్చు పొడి మీద కూర్చొని పితృతర్పణాలు చేస్తే అదంతా నీళ్లు పాకడం తప్ప ఏం ప్రయోజనం ఉండదు ఆయన ఏం చేసేటంటే తెలివైన వాడు అక్కడ మామిడి మొక్క పాతి ఉన్నారు ఎండ కాస్తుంది ఈ పితృతర్పణాలను ఆ మామిడి మొక్క మొదట్లో చేసారు చేస్తే అటు పితృదేవతలకి సంతోషం కలుగుతుంది అటు మామిడి మొక్కకి నీళ్లు పోసినట్టు అవుతుంది అందులో బిందు సేద్యం పితృతర్పణాలు అంటే ఉంటే ఇన్ని నీళ్లు నీళ్ళు పోసి రావడం కాదు కొంచెం కొంచెం మంత్రం చదువుతూ కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ ఉంటాడు బిందు సేద్యం తుంపరాల సేవ్యము అని కూడా అంటారు కాబట్టి ఆ విధంగా ఇటు మామూలు మొక్కకి చక్కటి నీటిని అందజేసినట్టేది పితృదేవతలను కూడా సంతోషపెట్టిన ఈయన ప్రయోజనము మామిడి మొక్క కాదు పితృదేవతలు కానీ మామిడి మొక్క ఆనుషంగిక ప్రయోజనం సో ఆ విధంగా మనం ఇక్కడ చెప్పుకునే ధ్యాన యోగం యొక్క ప్రయోజనం మోక్షము ఆత్మ సాక్షాత్కారము ఆరోగ్యంగా ఉండడం అన్నది ఆనుసంగిక ప్రయోజనం ఇది ఒక విషయం గమనించాలి ఇది లౌకిక ధ్యానాన్ని గురించి చెప్పాను ఇక మీకు ఆధ్యాత్మిక రంగంలోకి వచ్చినట్లయితే దేవుణ్ణి ధ్యానం చేయుట అనేది చాలా ప్రముఖంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఒక మంత్రాన్ని పెట్టుకుని ఆ దేవుణ్ణి ధ్యానం చేస్తూ ఉండడం అని మనకి అదొక పద్ధతిగా ఉంటుంది ఇప్పుడు శివుడు ఉందనుకోండి శివుడిని ధ్యానం చేయటం శివుడు ఇలా ఉంటాడు మెడలో నాగరాజు తలపై వెన్నెల రేడు అంటూ ఇలా ఉన్నాయి కదా వర్ణాలు ఉంటాయి తలపై చంద్రుడు ఉంటాడు మెడలో నాగరాజు ఉంటాడు ఆయన విభూతి భస్మాన్ని నిధరించి ఉంటాడు ఆయన అలా ధ్యాన ముద్రలో ఆత్మారాములే ఉంటాడు అటువంటి శివుడిని మీరు ధ్యానం చేస్తారు ఓం నమ శివాయ అనే మంత్రాలను కూడా జతబెట్టుకుని ధ్యానం చేస్తారు అది దాని వలన అంతఃకరణ శుద్ధి కలుగుతుంది ఉపాసన ఆ విధంగా ఉపాసన చేసినట్లయితే ఏదో కొన్ని కోరికలను పెట్టుకుని ఉపాసన చేస్తే కోరికలు శుద్ధిస్తాయని కూడా చెప్తారు కదా మరి ఉపాసనలకి కోరికలు సిద్ధించటం కూడా ఒక ప్రయోజనమే అలాగే చాలామంది చేస్తారు అయితే మరి నిష్కామంగా కనుక ఉపాసన చేసినట్లయితే అంతఃకరణము శుద్ధమవుతుంది సో అది ధ్యానము కానీ ఇక్కడ చెప్తున్నది ఆ ధ్యానం కూడా దు అంటే కేవల లౌకిక జ్ఞానము లౌకిక ధ్యానము కాదు కేవలమైన ద్వైతముతో కూడిన దేవుని యొక్క ధ్యానము కూడా ఇది కాదు అంటే తేడా తెలుసుకుని ఉండాలి దీంట్లో మీకు చిన్న అంశాన్ని మీ ముందు ప్రస్తావిస్తాను మీరు గమనించండి ఈ ధ్యాన ఒక సాధన సాధన అనేది రెండు రకాలుగా ఉంటుంది కరణ సాపేక్ష కరణ నిరపేక్షము కరణ అంటే ఇన్స్ట్రుమెంట్స్ ఏమిటా ఇన్స్ట్రుమెంట్స్ కన్ను చెవి నోరు మనస్సు మనస్సు అంతరంగ అంతఃకరణము లోపల ఉండే కరణము బయట ఉండే కరణములు ఏమిటి కన్ను చే చెవి నోరు చేతులు కాబట్టి చేతులతో పుష్పాలని సమర్పించడం కాళ్లతో ప్రదక్షిణం చేయడం దేవుడికి నోటితో స్తోత్రాలను పఠించుట కంటితో దేవుని దర్శించుట చెడితో దేవుని యొక్క కీర్తనలను వీలుట మనస్సుతో దేవుని రూపమును ధ్యానించుట లేదా మనస్సుతోటే దేవుని యొక్క మంత్రమును ఉచ్చరించుట మానసికముగా ఉచ్చరించుట ఇవన్నీ కూడా సాధనాలు ఈ సాధనలన్నీ కరణ సాపేక్షములు కదా దాని ముఖం చూస్తేనే కదా ఎందుకంటే ప్రతి సాధనలోనూ ఏదో ఒకటి లేకంతకంటే ఎక్కువ కరణములు యొక్క ప్రయో వినియోగం ఉంటుందిగా ఇప్పుడు దేవుడు ప్రదక్షిణం చేశారనుకోండి కరణ సాపేక్షమా నిరపేక్షమా కరణ సాపేక్షము పువ్వులతో పూజ చేస్తే కరణ సాపేక్షమే మనస్సుతో అశివుని యొక్క రూపాన్ని ధ్యానం చేస్తే అది కరణ సాపేక్షమే నోటితో మంత్రాన్ని ఉచ్చరిస్తే అది కరణ సాపేక్షము ఇవన్నీ కూడా కరణ సాపేక్షములైన సాధనలు ధ్యానములో కూడా కరణ సాపేక్షములైన ధ్యానములు మనం అనేకం ఎరుగుము కొప్ప చేస్తూ కూడా సో ఇది కరణ సాపేక్షములైన ధ్యానములు కానీ ఇక్కడ మనం చెప్తున్న ధ్యాన యోగము సాపేక్ష ధ్యానం కానే కాదు ఇది కరణ నిరపేక్షమైన ధ్యానము అర్థమేంటండి అంటే ఈ ధ్యాన యోగంలో కరణములకు ప్రవేశము సుఫలము ఉండదు అంటే చేతు కాళ్ళతో చుట్టూ ప్రదక్షిణం చేయడం అలా ఏముండదు కదలకుండా కూర్చోవడానికి కూర్చోవడంతో ప్రారంభించారుగా కూర్చోన్నారు అంటే కాళ్ళతో ఏమైనా చేసేది ఉంటుందా ఏమి ఉండదు సపోజ్ కాళ్ళు ఇలా ఊపితో కూర్చున్నారు అనుకోండి దాన్ని ధ్యానం అలా అంది కదా అలాగే చేతులను కూడా కదప చేతులతో కూడా పని ఉండదు ధ్యానం చేసేప్పుడు మీరు ఆ ఏకాగ్ర పని కనుక అలవర్చుకున్నట్లయితే దగ్గులు తుమ్ములు అన్నీ మీరు మామూలుగా ఇలా ధ్యానం చేస్తుంటే దగ్గొచ్చేది అనుకో అని తగ్గేశారు అనుకోండి లూజ్గా ధ్యానం అంటే ఇంకా తప్పనిసరి ఆపుకోలేకపోతే అది వేరే సంగతి కాబట్టి ధ్యానం అలా లూజ్గా ఉండకూడదు దగ్గొస్తే తగ్గి తుమ్మి ఫోన్ ఫోన్ వస్తే మాట్లాడి ధ్యానం ఏం చేస్తారు ఇలాంటి కదలికలేం ఉండకూడదు ధ్యానం దగ్గు కూడా ఆగిపోతుంది మీరు కనుక ఆ రకమైన సావధానతను అలవరించుకున్నట్లయితే దగ్గు కూడా వెయిటింగ్లో ఉంటుంది ధ్యానం అయిపోయిన తర్వాత సావకాశంగా వస్తుంది దగ్గు అని ఓకే సో ఈ రకమైన ధ్యానంలో వాగేంద్రియములకు ప్రవేశము లేదు ఎందుకంటే ఇక్కడ వాక్కుతో ఉచ్చరించే మంత్రమే ఉండదు మనస్సుకి కూడా ఈ ధ్యానంలో ప్రవేశము లేదు ఎందుకంటే మనస్సుని కూడా మీరు విలీనం చేసేసి నిశ్శబ్దంగా ఉండిపోతారు కాబట్టి ఈ ధ్యానాన్ని కరణ నిరపేక్షము అని అంటారు అర్థమైందండి కరణము యొక్క అపేక్ష లేనిది ఇప్పుడు ఈ రెండింటిలో ఏది గొప్పది అని మీరు ప్రశ్న ఉదయించవచ్చు కరణ సాపేక్షము గొప్ప ఏకకరణ నిరపేక్షము గొప్ప అంటే మీకు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు మీరు ఒక విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ఆ తర్వాత మీరే సమాధానం చెప్తున్నారు కానీ తత్వము అంటే ఆత్మతత్వము దాని ఎందు కరణములు ఉండవు కరణరహితము విన్నారా అశబ్దము స్పర్శమ రూపమవ్యయం తథారసం స్వ నిత్యమగంధవ్యయత్ అని ముందకోపనిషత్తులో ఆత్మస్వరూపములందు శబ్దస్పర్శ రూపరస గంధములు ఏమి ఉండవు అంటే మీరు చెవితో శబ్దం వినడానికి కానీ ముక్కుతో గర్థాన్ని అగ్రానించడానికి కానీ అవకాశమే ఉండదు ఆత్మయంగా లేవు ఉండవు తర్వాత ఆత్మస్వరూపమునందు కను చెవి ఇటువంటి ఇంద్రియములు కూడా ఉండవు పశ్య సచక్షు సృణోత్య కన్న తర్వాత అపాధి అపాని పాద అని మీరు విని ఉంటారు కాబట్టి ఆత్మస్వరూపము కరణరహితము కరణ నిరపేక్షం అనకూడదు కరణరహితము అంటే కరణములు లేనిది తత్వము ఈ సత్యాన్ని మనస్సులో పెట్టుకుని ఇప్పుడు మీరు ప్రశ్నకి సమాధానం చెప్పండి కరణరహితము ఆ సరీ తత్వము కరణరహితమై ఉండగా సాధన కరణ సాపేక్ష సాధన కంటే కరణ నిరపేక్ష సాధన గొప్పది అని చెప్పటానికి పెద్ద ఆలోచన అక్కర్లేదు అంటే దాని అర్థం సాపేక్షమైన సాధనను నిరసించుట కాదు దాని స్థానం దానికి ఉంటుంది ఇప్పుడు అంతఃకరణంలో నిశ్శబ్దాన్ని ఆవిష్కరించుకోవాలి అంటే వాడు దేవాలయాలకి ప్రదక్షిణాలు చేసిన వాడు అవి ఉండాలి పూజలు కర్మలు ఉపాసనలు మంత్రాలు అవన్నీ కూడా పూర్తి చేసుకుని వాడు ముందుకు వచ్చిన అవుతాడు కాబట్టి వాటి స్థానం వాటికి వాటిని నిరసించటం అభిప్రాయం కాదు కానీ ఇక్కడ ధ్యాన దగ్గరికి వచ్చేప్పటికీ అది కరణ నిరపేక్షమైన సాధన కరణ నిరపేక్షము అని చెప్పడం కోసం ఆ విషయాన్ని బాగా ప్రస్ఫుటము చేయుట కొరకై భగవానుడు ఏమంటాడంటే ఆత్మనా ఆత్మని ఆత్మానం అని ఆ కారకముల కారక విభక్తులన్నింటికే ఆత్మని పెడతాయి దేని ఎందు ధ్యానమును నిలుపవలను ఆత్మయందు నిలుపగవలను దేనితో ఆత్మతో దేనిని ఆత్మను కాబట్టి మొత్తం ద్వితీయ వృత్తి ప్రథమ ఎవరు ఆత్మ ప్రథమ ద్వితీయ తృతీయ సప్తమి మొత్తం ప్రధానమైన కారకాలన్నింటిలోనూ ఆత్మను పిచ్చపెట్టేదింటే అర్థం ఏంటి ఇది కరణ నిరపేక్షమైన సాధన ఈ సాధనలో మనం ఏం చేస్తామంటే కేచిత్ ఎవరో కొంతమంది చేస్తారు ఎందుకంటే జనులు వాదూక్కులు అంటే ఎక్కువగా వాగి వాళ్ళని చూసి వీళ్ళమ్మ వీడికి వసె ఎక్కువ పోసిందిరా అని వింటారు పిల్లల్ని పిల్లల్ని అల్ల అంటారు పెద్దల్ని ఏమంటాం వీడికే వడవడా వాగి పెద్ద అయింది పట్టుకుని ఈయనకి వసమ్మ వీళ్ళమ్మ ఇంకా అమ్మాయితే ఈయనకి ఈయన యాభై ఏళ్ళు అరవై ఏళ్ళ అయింది పట్టుకుని వీళ్ళమ్మ ఈయనకి వసె ఎక్కువ పోసిందంటే వినడానికి కూడా బాగుండదు కాబట్టి ఏమన్నా నోట్ మించుకుంటుంటాం కానీ జనులు వావదూకులు వావదూకులు అంటే అది సంస్కృతం అంటే వాచాలు అంటే వాడవాడవాడ పేపరి కార్డులాగా అరిగిపోయిన గ్రాహ్మోన్ రికార్డులాగా ఏదో ఒకటి వాగడానికి అలవాటు పడుతుంటారు ఈ వా వీళ్ళు వాగుడు వినడానికి ఎవరికి ఖాళీ ఎవరికి ఖాళీ లేకపోతే ఎవడు మాట ఎవడు ఉంటాడండి ప్రతివాడు బిజీగా ఉంటాడు నేను చెప్తాను వినయ్ వినయ్ అంటే ఎవడు వింటాడు అందుకోసం సెల్ ఫోన్ ఒకటి కొనుక్కుని ఎవరినో ఒక పట్టుకుని వాడికి వినిపించడం వాడు కూడా ఓ సెల్ ఫోన్ పెట్టుకుని ఉంటాడు సో రిసెప్షన్ ఫ్రీ రిసీవింగ్కి ఛార్జ్ ఏమి ఉండదు కాబట్టి వాడు ఫ్రీగా వస్తే ఇది బాగా ఉందనుకుని వాడు వింటాడు వాళ్ళసేపటికి వాడికి విసిగిస్తుంది వాడు కట్ చేస్తాడు కట్ చేసేప్పుడు ఇంకొకళ్ళకి ఫోన్ చేసి వాడికి వెళ్ళి పెడతాం ఏమి జనులు బే క్రేసి పీపుల్ ఆర్ నక్స్ సో ది గో ఆన్ థాకింగ్ అలాగా ఎక్కువగా మాట్లాడేవాడికి వాడు ఏమి నష్టపోతున్నాడో వాడికి అర్థం కాదు వాడు ఏం నష్టపోతున్నాడు అంటే తన లోపల ఒక పిన్నిధి గలద్దు హిరణ్మయే పదే విరజం బ్రహ్మ నిష్కలం ఉండకోప నక్షత్రంలో ఎలా అంటారు లోపల ఒక తన్నిధి ఒక ట్రెషర్ ఉన్నది అది ఆత్మస్వరూపము దానికే ఈనే ధ్యానయోగా పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని వర్ణించాలంటే అనిశ్శబ్దమే అంటే ఇంద్రియ వ్యాపారములనన్నిటినీ కట్టుబెట్టి మనస్సు యొక్క వ్యాపారాన్ని కూడా కట్టి పెట్టేస్తే దాన్ని నిశ్శబ్దము అంటారు ఆ నిశ్శబ్దం వల్ల మీరు తన స్వరూపంలో నిలిచి ఉంటారు ఆ నిశ్శబ్దమును దానిని మీరు ఆవిష్కరించుకోవాలి హౌ టు డిస్కవర్ దాన్ని మీ అంతటా మీరే డిస్కవర్ చేయాల్సి లోకంలో జనులు ది ఫాలోయర్స్ పీపుల్ వాంట్ టు ఫాలో if you do not want to find out for themselves evlo holu darithu bisthe nodda on kushi vadakapaa darini kanu gondamu ani alochinchi vallu miga saru takku untaru people are followers as long as you take yourself to be a follower you will not come to know the truth meeru ee follower rane aa mosa అదొక మోల్డ్ మూస అంటే మోల్డ్ ఆ మూస నుంచి బయటపడాలి ఇప్పుడు ఎవరో ఆచార్యుడెవరో ప్రవచనం చెప్పడం మనం వినడం అది చాలా అత్యావశ్యకము కానీ ఆ ప్రవచనం యొక్క ప్రయోజనం ఏమిటి దారి చూపడమే ప్రయోజనం ఆచార్యుణ్ణి ఏమని వర్ణించారంటే ఆచార్యుడు హీస్ ది ఫింగర్ దోస్ దివే ఇలా వేలు చూపిస్తుంది వాళ్ళు ఎప్పుడైనా పుస్తకాల్లో మీరు గమనించండి చాలా ఇంపార్టెంట్ అన్నదానికి సింబల్ ఏముండేది పూర్వం ఇలా ఉంటుంది సింబల్ ఎప్పుడైనా చూసారా పుస్తకాల్లో తింటే ఇది సింబల్ ఆచార్యులు తింటే ఇంతే ఇంతే ఈ దొంత పార్తే ఇంకే ఈ తర్వాత దానివసరం ఆ తర్వాత ఆయన చూసుకుంటాడు మీకెందుకు మీరు చూసుకోవాల్సింది ఇంతవరకే కాదండి ఇప్పుడు నేను సేవ చేయ సేవ చేయొచ్చు కొద్ది గొప్ప దానికి అభ్యంతరం ఏం లేదు కానీ ఆచార్యున్న ఒక విగ్రహంగను తయారు చేసి ఆయన కాళ్ళను ఓ పళ్లెల్లో పెట్టేసి కదల కదలడానికి వీరలేదు ఇంకా ఆ పళ్లెల్లో పెట్టేస్తే ఎంగేజ్మెంట్ ఉంటాడు పళ్లెల్లో పెట్టేసి ఆ పళ్ళె పాలు ఆ పాలు నిండా పాలు కూడా పోసి పాలు పెరుగు తేనె పోసేసాడు అనుకోండి ఇంకా ఆయన ఆ కాళ్ళు ఎక్కడ పెడతా బి పెట్టుకోవాలి అలా తెలుగులో సాధ్యత కాళ్ళు ఎక్కడ పోతే దీని పెట్టుకోవాలనేది సాగుత ఎనివే అలాగే ఆచార్యుడిని విగ్రహం నిన్ను తయారు చేసేసి ఆ విగ్రహాన్ని అక్కడ ఫిక్స్ చేసి పెట్టేసి అఖండ మండలాకారంభంతో వరదన శ్లోకాలు అర్థం తెలియనివి తెలిసినవి విచారణ సరిగ్గా లేకుండా పాడేసి లేచకపోవడం అది అది కాదు దట్ ఈస్ నాట్ ది దట్ దిస్ ఈస్ ది ఫాలోయర్ ఐ హామ్ ఓన్లీ డిస్క్రైబ్ ద టిపికల్ ఫాలోయర్ ఫాలోయర్ నమూనా ఎలా ఉంటుందో మీకు చెప్తున్నా నా అభిప్రాయం అఖండ మండలాకారం వాటి నిరసించట ముందు కాదు మహిళందా న్యాయమో ఉంటుంది వీటిని అన్నింటినీ అఖండ మండలాకారం శ్లోకాన్ని నేనేమో వ్యతిరేకించట్లేదు నేను ఐఎమ్ ఏమైనా ఎక్స్ప్లెయినింగ్ ఏ టిపికల్ ఫాలోయర్ నమూనా నమూనా ఫాలోయర్ నమూనా ఎలా ఉంది ఇదో ఇది నమూనా ఆ విధంగా ఫాలోయర్లాగా ఉండిపోయి మీరు ఏదో మోక్షాన్ని పొందేస్తాం పుణ్యాన్ని పొందేస్తాం ఇత్యాది అది అంత సందర్భమైన మాట కాదది of cancellation